ఆత్మస్వరూప మనం పంచదశ అధ్యయనాన్ని ప్రారంభించి నాలుగు అధ్యాయాలు పూర్తి చేస్తున్నాము పంచదశి చాలా శాస్త్రీయమైన ప్రసిద్ధమైన గ్రంథము వేదాంత ఇప్పుడు బాగుంది పర్ఫెక్ట్ వేదాంత శాస్త్రంలో అద్వైత వేదాంత వేదాంతం అంటే అద్వైతమే వేదాంత శాస్త్రంలో చాలా ప్రసిద్ధి కలిగినటువంటి గ్రంథం పంచకృషి వేదాంతాన్ని బోధించేటువంటి ఆచార్యులందరూ కూడా ఇటువంటి గ్రంథాలను బోధిస్తూ ఉంటారు ఒకప్పుడు పంచదర్శి చాలా ప్రసిద్ధంగా లోకంలో బోధింపబడుతూ ఉండే దేవాలయాల్లోనూ అక్కడ పంచదర్శి పాఠండి తెల్లానికి నరసరావుపేట దగ్గర ఉన్న ఒక గ్రామంలో దేవాలయంలో పంచదర్శి ఒక మహాత్ముడు వచ్చి దోధిస్తూ ఉండేవాడు అలాగంటే ఒకనొక ప్రవచనాన్ని బదర్మొండ రామరాయకవి గారు వైష్ణవులు అంటే ఫిలాసఫీ అయి కర్మ ఉపాసన చాలా వ్యక్తిగా ఉంటాయి బయట ప్రధానంగా ఉంటుంది ఒక బలమైన స్ట్రక్చర్ ఒకటి పెట్టుకుని ఆ స్ట్రక్చర్ని ఉపాసన చేస్తూ ఉండడం అయితే వైష్ణ విజం మతారణం లాగే ఉంటాయి మీరు మనకి ఆ స్ట్రక్చర్ని నచ్చితే ఇంకంతి మన ఒకటి మనకి నచ్చకపోతే వచ్చ ఆ స్పష్ట ఎలా ఉంటుందంటే ఇప్పుడు మామూలుగా లో మామూలుగా పూర్వకాలం మహారాజులు ఉండేవాడు లోకాన్ని పాటిస్తూ మహారాజు ఉంటాడు కదా ఓ గ్రామంలో పిఠాపురం మహారాజా ఎలా ఉండేది అలా ఉంటుంది పిఠాపురం అంటే పిఠాపురంలో ఊరుంటుంది ఓ టౌన్ కోట ఒకటి ఆ కోట ముందు గురువులు ఎదుగురు ఉంటాయి రక్షక భటులు కూడా ఉంటారు కోట లోపల ప్రసాదంలో రెండు మూడు నాలుగు అలా ఉంటాయి అంటే ఒక దాంట్లో మహారాజు గారు ఒక దాంట్లో మహారాణి గారు ఉంటారు ఆ మహారాజుగా అమాత్లు వాళ్ళు ఉంటారు దగ్గర ఆయనకి చాలా అనుయాయులు సేనా నాయకులు అమాత్లు వీళ్ళందరూ మహారాజు గారికి రసం ఉంటుంది రస చోద కూడా హెడ్ కుక్ ఉంటాయి అన్ని రకాల సేవలు చేసేటువంటి పరిచారకులు పరిచారికలు ఉంటారు వేరు పార్శద్దులు అనిపే పురాణ పరిభాషలో వాళ్ళకి పార్షదులు అనిపే మొత్తానికి అలా ఉంటారనమాట సరిగ్గా ఇదే మోడల్ని మీరు బాగా బ్లోక్ చేసి వెళ్తే వైష్ణ నిజం వస్తుంది బాగా బ్లోక్ చేయాలి సో విష్ణు లోపం ఉంటుంది అక్కడ విష్ణు ఉంటాడు ఒక గా ఆయన కూర్చో ఉంటాడు ఓ అలా వైకుంఠ కురంగులో నగరిలో ఆ మూల సౌధము లోపల అలా ఉంటుంది అక్కడ ఆయన ఉయ్యాలా మన మీద ఉయ్యాల మూడుతూ ఉంటాడు లాగో ఉంటుంది అప్పుడప్పుడు లక్ష్మీదేవి తోటి కాలక్షేపం కోసం వైకుంఠ పాడియో పాచితులు అక్కడ బయట జయా విజయా అని ఇద్దరు బెల్లాలు కొట్టుకుని వెళ్ళకొంటుంటారు ఏదైనా ఎలా వస్తే ఖబర్దార్ అలా మమ్మల్ని ఖబర్దార్ అంటావాని ఎవరో వాళ్ళకి శాపం కూడా ఇచ్చారు అలా పోతూ ఉంటుంది అది ఐ జస్ట్ గేవ్ యూ ద టిప్ ఆఫ్ ది యాక్ యూ హ్యావ్ ఎక్స్పాండ్ ఇట్ ఫల ఫల ధర ఫలదర్ అది ఒక వాహనం ఉంటుంది ఆయన పేరు ఆయన అనుజాయుడు కొంతమంది అంటారు నందులు సునందులు ఇత్యాదులు ఉంటారు వాళ్ళందరూ పాక్తంలో అలబడతారు ఆయనకు ఒక కల్చరల్ సెక్రటరీ ఆయనకు పనుల చేసే టీవం వాళ్ళ కల్చనల్ సెక్రటరీ పేరు విశ్వడు ఇత్యాది విధంగా చాలా విస్తారంగా ఇచ్చే పూజ స్ట్రక్చర్ అది ఆరంభమైనప్పుడు ఒకసారి అంతా ఆరంభమయ్యి అలాగా పోతుంది సో ఇంకా ఇప్పటికీ కూడా అలాగే ఎక్స్పాండ్ అవుతూనే ఇది ఎప్పుడూ అయిపోలేదు ఎక్స్పాన్షన్ ఇట్ కంటిన్యూస్ ఎక్స్టైన్స్ మాడిఫికేషన్స్ వస్తూ ఉంటాయి కొత్త కొత్త ఎక్కడ త్యాడ్ అవుతూ ఉంటాయి దట్ ఈజ్ హౌ ద్యువాలిటీ వర్క్ అటువంటి దాంట్లో పండిన పండిత్యం సహజంగా పండితుడు దాంట్లో మంచి లోకుడు మంచి శ్రద్ధాలుడు ఆయన వచ్చారు పంచదశి క్లాస్కి నాకు అంచేతనే పంచదశి అంటే చాలా ఇష్టం పట్టు రీజన్స్ ఒకప్పుడు దేవాలయాల్లో పండితులు దీన్ని బోధించేవారు సెకండ్లీ ప్రజలు వినేవారు ఈ రోజుల్లో ప్రజలు ఏమీ వింటున్నారు ఎవేవో కథలు వింటున్నారు పంచదశి అంటే గ్రంథాన్ని ఎవరు చుట్టూన్నారు మహాత్ముడు నర్సరోపేట దగ్గర గ్రామంలో పంచదశిని బోధిస్తే ఆయన బెల్లంకుండా రామరాయ వచ్చి వినేవారు మాటవలసి విన్నారు రోజు మొన్నాడు మళ్ళీ వచ్చాడు మళ్ళీ వచ్చేసి మళ్ళీ వచ్చాడు మూడు మాసాలు చెప్పాట పంచే కృష్ణ ఏమో కొన్ని చేపట్టారు ఆయన అద్వైతంలో ఈనాడు అద్భుతమైన గ్రంథాలను నిర్మాణం చేసినటువంటి ఆయన ఫోటో ఒకటి ఉంది ఆ ఫోటోలో ఆయన నామాలతో ఉంటారు నావాల్దే ఉంది నామాలను తీసుకు మనం భయపడాల్సిందేమీ లేదు గొప్ప అటువంటి ఉత్తమోత్తమైన గ్రంథము పంచదశ ఇంట్లో మొదటి ఐదు వివేక పంచభూత వివేకము ఆత్మానాత్మ వివేకము అంటే ఇప్పుడు మహావాక్య వివేకము ఐదవ నాలుగు మహావాక్యాల మీద మనకి చెక్ చేస్తుంది ఆ తర్వాత వివేకమైన తర్వాత దీపము ఏదో ఒకటి దీపము తృప్తి దీపము నాటక దీపము అంటే వాళ్ళు ఆ తర్వాత ఆనందము ఒక ఐదు విద్యానందము యోగానందము బ్రహ్మానందముటో ఆనందము అవులు లెడర్స్ పనిచేయాలి దీంట్లో నాలుగు అధ్యయనాలు మనం ఆల్రెడీ చదివినాము వీటిని జాగ్రత్తగా ఇక్కడ రికార్డు మన మిత్రులు శ్రీ శ్రీరాము అప్లోడ్ చేస్తున్నారు మేము తిరగడానికి వెళ్ళినప్పుడు నాతో జనాలు చెప్తూ ఉంటారు నేను పంచదేశం వెళ్తున్నాము అని తెలుగు వేదాంతమైన శ్రద్ధ గల ఎంతో మంది మన పక్షాలను జాగ్రత్తగా వింటూ సంతోషిస్తూ ఉన్నారు ఇది దీని యొక్క పూర్వరంగము ఇప్పుడు మనం మహావాక్యం లేత్రకరణాన్ని ప్రారంభిద్దాము దీని సంగ్రహ రూపాన్ని మనం చదువుతున్నాం నాకు అర్థమయ్యేంతలో ఒరిజిన ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి మహారాక్షి వివేకా సంగ్రహంలో ఎన్ని ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి అంటే ఇంక దాంట్లో సంగ్రహం చేయాల్సిందేమీ లేదన్న మాట ఓకే మొదటి శ్లోకం ఉన్నాము ఏనే క్షతేశ్వమూర్తి జిగ్రతి టి తీరి వేదాంతమితి మేకా సిస్టమ్స్ మౌలికమైన భేదము మరి మేకా సిస్టమ్స్ డివిషన్ వైపు నడుస్తాయి వేదాంతము యూనిటీ వైపు నడు వస్తుంది ఇప్పుడు వైష్ణవిజం అన్నారనుకోండి వెంటనే విష్ణువుని పూజించేవారు విష్ణువుని కాకుండా ఇతరులను పూజించేవారు అనేది డివిజన్ వచ్చింది కదా వన్ డివిజన్ వచ్చేసి కదా పూజించే వాళ్ళలో వైష్ణవులలో మళ్ళీ రెండు వర్గాలు ఉన్నాయి పన్నెండు ఆ వర్గాలనే ఉంది విష్ణు భక్తులలో విష్ణువుకి చాలా దగ్గరగా ఉండే భక్తులు విష్ణువుకి ఒకేంత దూరంగా ఉండే భక్తులు అనేది ఎలా ఉండే దగ్గర మీరు వైకుంఠంలో కొంతమంది జనం ఉంటారు కదా వాళ్ళందరూ భక్తులు ఆ వాళ్ళలో ఎప్పుడూ వైకుంఠంలోనే ఉండిపోయే వాళ్ళకి నిత్యస్తువు అంటారు దగ్గరుత్మంతుడు నందుడు సునందుడు జయుడు విజయుడు ఇత్యారా వాళ్ళు ఎప్పుడూ అక్కడే ఉంటారు మిగతా వీళ్ళందరూ వచ్చి అప్పుడు ఎక్కడ ఇక్కడ పుణ్యం చేసినో అక్కడికి చేరిన వాళ్ళు వీళ్ళు ఇప్పుడు తిరుపతిలో నిత్యం ఉండేవాళ్ళును పైన కొండ మీద నిత్యం ఉండేవాళ్ళును అప్పుడప్పుడు వచ్చే ఉండేవాళ్ళు తేడా లేదు ఆ కాబట్టి దేవుడికి బాగా దగ్గర భక్తులు కొంచెం దూరం భక్తులు తర్వాత భక్తులు కూడా మళ్ళీ ఓ వెరైటీస్ ఉంటాయి ఈ రకం తర్వాత మళ్ళీ దాంట్లో కులం వర్ణం వర్గం ఇవన్నీ ప్రవేశపెట్టాయనుకోండి ఇంకా తేడాలు వస్తాయి తర్వాత పుణ్యం పాపం భక్తుల్లో బాగా పుణ్యం ఎక్కువ పాపం తక్కువ అలాగే ఉంటుంది పుణ్యం పాపం తర్వాత ఇంకా ఇలానే డివైడ్ చేసుకుంటూ కూడా స్త్రీభక్తులు పురుష భక్తులు పురుష భక్తులు మూడు నామాలు పెట్టుకోవాలి స్త్రీ భక్తులు ఒకే నామం పెట్టుకోవాలి ఇత్యాది తర్వాత ఈ సిద్ధాంతాల్లో స్త్రీలు స్త్రీలే విష్ణులోకానికి వెళ్ళినా ఇక్కడ స్త్రీ అయితే అక్కడ స్త్రీయే ఇక్కడ పురుషుడైతే అక్కడ పురుషుడే లింగం వినిమయం అన్నది ఇక్కడ కుదురుతుందేమో కానీ అక్కడ మాత్రం ఈ రకంగా డివిజన్ బేసిస్ మీద ఉంటుంది అంటే ఇది డివైడ్ చేయడానికి కావలసిన హేతువులను మీరు చూసుకుంటూ పోతారు ఈ భక్తుల్లో పెద్ద పెద్ద కర్మలను చేసే భక్తులు ఒక రకంగా ఉంటారు చిన్న చిన్న కర్మలను చేసే భక్తులు ఇంకో రకంగా ఉంటారు కర్మ చేసే భక్తులు వేరు ఉపాసన భక్తులు వేరు ఉపాసనలో కూడా హయ్యర్ ఉపాసన భక్తులు వేరు లోవర్ ఉపాసన భక్తులు వేరు సరే ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉన్నాడు ఎక్కడ మొదలుపెట్టాం విష్ణువు అని మొదలుపెట్టి ఇప్పుడు ఎన్ని మొక్కలు చేసి పెట్టాను వేదాంతంలో రివర్స్ ఎదురుస్తుంది ఇంతమంది మనుషులు ఉన్నారు పశువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి కానీ వీటన్నిటిలో వీటన్నిటినీ ఏకసూత్రబద్ధము చేసేటువంటి ఒక ప్రిన్సిపల్ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం అప్పుడు ఇక్కడ డివిజన్స్తో బిగించేది మానవులు ఉన్నారు పశువులు పక్షులు అనేవి ఉన్నాయి మానవుల్లో వర్ణాలు బ్రాహ్మణ క్షత్రియ ఇత్యార్థులు లేకపోతే పాశ్చాత్యులు ప్రాచీనులు అంటూ ప్రాచీయులు ప్రాచీనులు కాదు అంటూ ఇలాగంటే ఫలితాలు ఉన్నాయి అంటే భారతీయుల్లో నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియన్స్ అనే భేదాలున్నాయి ధనవంతులు నిర్ధనులు అనే భేదాలున్నాయి పుణ్యం చేసుకున్న వాళ్ళు పాపం చేసేవాళ్ళు అనే భేదాలున్నాయి మంచి లా అబైడింగ్ సిటిజన్స్ లాని బ్రేక్ చేసి జైల్లో కూర్చున్న వాళ్ళు భేదాలు ఉన్నాయి ఇన్ని రకముల భేదములు ఉన్నా ఈ సకల మానవుల ఎందు మాత్రమే కాకుండా ఇతర ప్రాణులను కూడా మీరు జత పె కలిపినా కూడా ఏం పర్వాలేదు లేదా కేవలం మానవుల వరకు మన విశ్లేషణ పరిమితం చేసినా తప్పేనే కాదు ఇతర ప్రాణులు ఆటోమేటిక్గా కలిసి పెడతాయి మానవుల్ని తీసుకోండి ఈ మానవులు రాజాహో యా రణిక్హో అంటే రాజైనా కావచ్చు బికారైనా కావచ్చు గృహస్థు కావచ్చు సన్యాసి కావచ్చు బ్రాహ్మణుడు కావచ్చు మరోహుడు కావచ్చు బ్రాహ్మణుడు కానివాడు కావచ్చు పెద్ద వయస్సు వాడు కావచ్చు చిన్న వయస్సు వాడు కావచ్చు పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు పండితుడు కావచ్చు మూర్ఖుడు కావచ్చు అందరిలో ఒకటి కావచ్చు దానిపైరే ప్రజ్ఞానము ఆ ప్రజ్ఞానము ఏమిటండది అంటే అదే దేవుడు ప్రజ్ఞానం బ్రహ్మ అది మహాభా ప్రజ్ఞానం గురించి చెప్తే అది నేనే కదా అని నీకు అనిపిస్తుంది అవును నా అది నువ్వే ఆ నువ్వే దేవుడు స్మా అన్నది మహాభాగ్యం ప్రజ్ఞానం బ్రహ్మ అయితే ప్రజ్ఞానమును తెలుసుకున్నప్పుడు ఎలా తెలుసుకోవాలంటే ఈ ప్రజ్ఞానంలో నేను అనే పరిచ్ఛేదము ద సెన్స్ ఆఫ్ సెపరేట్నెస్ విలీనం తెలుసుకోవాలి అంతే తప్ప అది నా ప్రజ్ఞానము అన్నట్టుగా దానికి నా పెట్టకూడదు మీరు నా పెట్టారనుకోండి అది బ్రహ్మ వారు దాన్ని అర్థం చేసుకుని ఆ అవగాహనలో మీరు మునిగిపోయినారనుకోండి మీరు విలీనం అయిపోయారనుకోండి అంటే నేను నాది అనే పరిచ్ఛేదాలన్నింటినీ కూడా ఆ ప్రజ్ఞానంలో కలిపేశారనుకోండి ఇంకేం జరుగుతుంది ఇప్పుడు నేను నాది అనేది లేని ప్రజ్ఞానం ఎదుగుతుందండి అదేనండి బ్రహ్మంటే బ్రహ్మంటే ఏమిటండి దేవుడండి మీరు రాముడిని కృష్ణుడిని శివుడని మరోకని మరో తని పూజలు ఆ దేవుడేనా మళ్ళీ ఇంకేదో దేవుడు కొత్త దేవుడు బ్రహ్మని అలా కాదండి మీరు నిత్యం పూజించే దేవుడే బ్రహ్మ అయన ప్రజ్ఞానం అవు ప్రజ్ఞానం బ్రహ్మ ఇది మహావక్ష్యం ఈ మహావాక్యాల మీద పాలిటిక్స్ ఉన్నాయి పాలిటిక్స్ అంటే ఎంటాయి మనుషులు స్టార్ట్ అయిన ఆర్గనైజేషన్ ఎదురుకనసవుతుంది అండ్ పాలిటిక్స్ డిగులు అవుతాయి మఠాలు నాలుగుగా ఇదారిని డబ్బులాట ఉంది కదా ఎరుగుదాట డబ్బులాట పోతుందని శంకర మఠాలు నాలుగుగా ఇదాని డబ్బులాట ఉంది కదా దాంట్లో ఒక ఆర్గ్యుమెంట్ ఏమిటంటే నాలుగు పక్షం మీద ఆర్గ్యుమెంట్ ఏమిటంటే నాలుగు మహావాక్యాలు నాలుగు మఠాలు అని నాలుగు కాదు ఐదు అన్నదాని ఆర్గ్యుమెంట్ ఏదో తెలిసిన మహావాక్యాలు ఎన్నైనా ఉండొచ్చాయా నాలుగని ఎవరు చెప్పాడు నాలుగంటే ఇంకా నాలుగనే దిక్కులు నాలుగో అన్నారు అంటే ఏమైంది దిక్కులు నాలుగు దగ్గర అయిందా ఎనిమిది అవ్వలేదా ఇంకో రకంగా చూస్తే ఎనిమిది ఇంకో రకంగా అవుతుంది ఎప్పుడైనా దిక్కు చూసి చూస్తే ముప్పై రెండు దిక్కులు ఉంటున్నా కాబట్టి నాలుగంటే ఉంటే ప్రసిద్ధంగా నాలుగు అన్నారు తప్ప అని ఇటువైపు ఆర్గ్యుమెంటు ఇలా అద్భుతాయి కాదండి నాలుగు వేదాలు నాలుగు మహావాక్యాలు నాలుగు మఠాలు కనుక మా మఠంలో ఉంటాయి ఎక్కడెక్కడారో చూడండి ఇవన్నీ పాలిటిక్స్ ఇలా ఉంటాయి సో ఈ పాలిటిక్స్ ఆస్పెక్ట్ పక్కన పెడితే నాలుగు వేదాలు నాలుగు మహావాక్యాలు అన్నది వరకు బాగానే నాలుగు వేదాలంటే విద్యోధి స్థామ అథర్వన వేదం అథర్వణ అనొచ్చు అథర్వ అని కూడా అనొచ్చు ఎలా ఇప్పుడు రుగ్మయోధానికి సంబంధించి ఉపనిషత్తు ఐతరేలు ఉపనిషత్తు అన్నారు ఆ పేరు ఎలా ఉందో చూడండి ఇతరా అనే అమ్మాయికి కొడుకు ఐతరేయుడు ఇతరా అనే ఆమె దాసీ ఆ దాసీ పుత్ర దాసీ అనే మాట సే ఫ్లోడలిస్టిక్ ఎక్స్ప్రెషన్ అది మనకి ఫ్లోడలిస్టిక్ సొసైటీ ఉంది రాజా మహారాజా పరిపాలించటము ప్రజలు అలా ఉండేది ఆ స్టేటస్ ఉండేది ఇండియన్ సొసైటీలో ఉండేది ఒకప్పుడే ఒకప్పుడే కాదు ఇప్పుడు కూడా ఉండదు ఇండియన్ సొసైటీ ఇస్ నోన్ టు బి ఏ హైరాఫ్ పీపల్ సొసైటీఫైడ్ గా ఉంటుంది అంటే వర్గాలు ఉన్నత వర్గములు మధ్యమ వర్గములు అధుమ వర్గములు తక్కువ వర్గములు అలాగా వర్గీకరణ అయిపోయి ఉంటుంది అటువంటి సోషల్ లైఫ్లో నుంచి వచ్చిన మాటే దాసీ నేను తెలుగులో పని మనిషి అంటారు మనం పరిమనుషులం కాదా కాదు మనం పరమనుషులం కాదు మనం యజమానుల మనం ఇంటికి వచ్చి పని చేసి వెళ్తుందో అమ్మాయి ఆమె పని మనిషి చూసారానే ఉందా మనం కుర్చీలోనో కూర్చుంటుంది కింద సో ఆ రకంగా దాసీ సంస్కృతం దాసి అటువంటి ఒక దాస్యా పుత్ర ఒక దాసీకి కొడుకైనా ఇతరా అనే పేరు అవే వాళ్ళు కొడుకు ఇతరే మహర్షి చూడలేదు ఎలా ఉన్నారు సో ఒక రకంగా ఆ ఫ్యూడల్ లేకపోతే హైడార్టీకి ఒక రెవల్యూషన్ అన్నట్టుగా లేదు ఆ మాట చూస్తాను అటువంటి ఋషి ఆయన అసలు పేరేమో మనకి తెలియదు ఆయన పేరు ఐతరేయ దితరా సత్యకామ జాబాలి అన్నట్టు జబాలాయా అపత్యం అతని పేరు జాబాలి అంటే వాళ్ళ అమ్మ పేరు జబాల అను కూడా అను కొడుకు జాబాలి సో ఆ ఇతరేయుడు దర్శించినటువంటి ఉపనిషత్తు కనుక ఇతరేయ ఉపనిషత్ దాంట్లో ఉంది ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యం కాబట్టి మీరు ఆ ప్రజ్ఞానాన్ని బాగా తెలుసుకుంటే ఆ ప్రజ్ఞానమే మీ యొక్క యథార్థ స్వరూపం ఎలాగంటే నెక్లెస్ని ఓ నెక్లెస్కు నీవు నీ రూపు ఆ మెడలో కూర్చున్నాను అనేటువంటి అహంకారం అవి పెట్టుకోకు నీ డిజైన్ని చూసి నువ్వు మురిసిపోకమ్మా మురిసిపోకు ఎందుకంటే ఈ డిజైన్ వేళు ఉంటుంది లేకపోతుంది అమ్మగారికి ఈ ఫ్యాషన్ మారిందని అనిపిస్తే మీ రూపం ఎక్కడ ఉంటుందో నువ్వే చూసుకోకపోతుంది నీ రూపాన్ని నీవు ఆక్రమించినటువంటి ఆ మెడ అనే స్థానాన్ని చూచి మురిచిపోకు ఓ నెట్లొస్తూ దాన్ని చూచి మురిసిపోతే నువ్వు దేని గురించి గురిచి గురిసిపోతున్నావో అవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయి ఏడుపు ముఖం పెట్టుకోవాల్సి వస్తుంది ఏడవలసి వస్తుంది దాన్ని చూచి మురిచిపోకు నీ స్వరూపం ఏంటో తెలుసుకో అంటే అలాగా నాకు స్వరూపం ఒకటి నాకేమో రూపమే ఉంది స్థానమే ఉంది అని రూపమేమో ఇదిగో డిజైన్ నెక్లెస్ స్థానం ఏమో అమ్మగారి మెడ అని నేనేమో సంతోషపడిపోతున్నా నాకు స్వరూపం ఒకట ఈ రెండు కాకుండా స్వరూపం ఒకటి ఉంది ఈ రూపము స్థానము ఇవి నిలబడవు అవి కాలంలో కలిసిపోతాయి ఓసారి వస్తాయి ఇంకోసారి వస్తుంది అమ్మగారు తీసుకెళ్ళి నేనేమో లాకర్లో పడేసి ఇంట్రెస్ట్ పోయింది అమ్మగారికి లాకర్లో పడేశారు నాకు ఆ లాకర్లో ఆ లోపల ఆ గాలి ఆడకుండా ఉత్తిపోతే చీకట్లో నువ్వు ఏడుస్తూ కూర్చో అన్నా బతికి ఇలా అయింది నేను ఎక్కడో అమ్మగారి వెళ్ళలో ఉండాల్సి ఉన్నాను ఇక్కడ లాకర్లో పడుతున్నాను ఏడవాల్సి ఉంటుంది స్నానం శాశ్వతం కాదు రూపము ఉంటాయి రూపం కూడా పోతుంది కానీ స్వరూపం అనేది అది ఎక్కడికి పోదు అది కాలంలో అతీతమైనది కానీ మీ కాలం కూడా ఏమి చేయలేదంటే మిగతా వాళ్ళు ఇంకేంటి చేయగలుగుతారు దాని కాలము అంటే మృత్యు ఆ మృత్యుని కూడా ఏమీ చేయలేదు ఆ స్వరూపాన్ని నువ్వు దాన్ని తెలుసుకో ఆ స్వరూపాన్ని తెలుసుకో అని నెక్లెస్కి సలహా చెప్పచ్చా చెప్పచ్చు కదా అలాగే మనిషిని ఉద్దేశించి ఒరి మానవా నీ స్వరూపాన్ని తెలుసుకోవాలా నో దైశ్యాన్ని అండ్ బీ లిబరేట్ నో వాక్యం ఎక్కడి నుంచో వచ్చింది నిన్ను నీవు తెలుసుకోరా తెలుసుకొని లిబరేట్ అయిపోతావు ఓకే చెప్పు నేనేమిటి నేను ఈ దేహం ఈ రూపం కాదు కాదు ఈ రూపం నువ్వు రూపాన్ని చూసి మురిసిపోతున్నావు ఈ రూపం క్రితం ఏడాది లేదు ఇక ఈ ఏడాది ఉన్న రూపం క్రితం ఏడాది లేదు పదేళ్ల క్రితం అయితే లేనే లేదు ఇంకేదో రూపం ఉంది ఏదో రూపం ఏం కదా అంటే ఆ రూపం ఉంది ఈ అదే పరిస్థితి ఈ రూపానికి కూడా ఇప్పుడున్న రూపము పోతుంది అదేమీ స్థిరంగా ఉండదు తర్వాత కొన్ని మనస్సు అలాగే పొద్దున్న మనస్సులు ఉల్లాసంగా ఉండే మధ్యాహ్నానికి ఏడుగు ముఖం ఒకటి కావాల్సి చూస్తుంది మనస్సులో ప్రవాహం అలా కొత్త ఉంటుంది అది కూడా నీ స్వరూపం కాదు మరి నా స్వరూపం ఏమిటి చూడు నువ్వు ఈ జగత్తును చూస్తున్నావు కదా చూస్తున్నాను దేని కారణంగా ఈ జగత్తును నువ్వు చూడగలుగుతున్నావు శబ్దాలన్నీ నువ్వు వింటున్నావా వింటున్నాను దేని కారణంగా ఈ జగత్తును నీవు వినగలుగుతున్నావు అంటే శబ్దం కూడా జగత్తులో భాగం ఇదం ఈక్షతే ఇదం సుగమౌతి దేని కారణంగా ఏనా అంటే దేని కారణంగా ఈ జగత్తును నీవు ఆఖ్యానించగలుగుతున్నావో దీర్ఘతి అలాగే దేని కారణంగా నువ్వు మహాపండితుల్లాగా సింహాసనం మీద కూర్చొని వ్యాఖ్యానం చేస్తున్నావో వ్యాకరణి పెద్ద గద్దేనెత్తి వ్యాఖ్యానం చేసి పండితుడిగా లోకంలో ప్రసిద్ధి చెందినావు కదా ఆ వాగింద్రియము యొక్క వ్యవహారం ఏది కలదో ఉన్న ఒక శక్తి దేని కారణంగా నువ్వు వ్యాఖ్యానం చేయగలుగుతున్నావో అలాగే నాలుక మీద వస్తువులను పెట్టుకుని ఇది స్వాదు రుచిగా ఉంది అస్మాదు ఇది రుచిగా లేదు అని దేని కారణంగా నువ్వు తెలుసుకుంటున్నావో దానికి ఒక పేరు పెడదాము అని ఒక పేరు పెడదాం అసలు ముందు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అలాంటిది ఒకటి ఉందనేటువంటి ఒక ఆలోచన కూడా చేయకపోతే వైకుంఠంలో విష్ణు ఉన్నాడు కైలాసంలో శివుడు ఉన్నాడు అవన్నీ సరేరా లోపలేముందుందో చూసుకో మహాత్ముడి దగ్గరికి ఒక అతను వెళ్ళి నాకు దేవుణ్ణి తెలుసుకోవాలనే కోరిక గలదు అని అడిగాడు మీరు మీరు చెప్పండి అంటే ఆయన ఉన్నాడు చూడు ఆ దేవుణ్ణి దర్శించాలి అనే కోరిక ఏది గలదో ఆ కోరిక ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడ దేవుడు ఉన్నాడు అని చెప్పాడు అలా చెప్పాడు కాబట్టి ఆ కోరిక కోరిక అంటే ఒక సంకల్పం అది అక్కడి నుంచి పుడుతోంది అదే దేవుడు ప్రజ్ఞానం బ్రహ్మంటే అది కాబట్టి సో దాన్ని నువ్వు తెలుసుకో దానికి ప్రజ్ఞానము అని పేరు ఈ ప్రజ్ఞానాన్ని వ్యాఖ్యానం చేసే సందర్భంలో మీకు నేను ప్రాక్టికల్గా మీకు తెలియడం కోసం కొన్ని యాస్పెక్ట్స్ చూడండి మీరు నిద్రపోతున్నారు నిద్రలో ప్రజ్ఞానం ఉన్నది నిద్రలో ప్రజ్ఞానం ఉన్నది కానీ స్పష్టంగా తెలియట లేదు ఏమంటే తెలివి వస్తుంది తెలివి వచ్చింది ఈ తెలివి రావడం అనగానే అన్నది మీరు చూసుకుంటే ఇదిగో ఏనే క్షతే శృణో తీరం జిధ్రతి వ్యాకపోటి స్వాద్వస్వాదు విజానాటి అది వచ్చింది అని అర్థం అంటే దాన్ని తెలివి వచ్చింది అంట అంటే దేని చేతను వింటున్నాడో చూస్తున్నాడో నాలుగు తోటకు చెడును తలుసుకుంటున్నాడో మాట్లాడుతున్నాడో దేని కారణంగా ఇవన్నీ చేస్తున్నాడో అదేదో అది వచ్చింది కరెక్టేనండి తెలివి వచ్చింది ఇప్పుడు తెలివి ఎక్కడి నుంచి వస్తుంది పై నుంచి వస్తుందా లోపల నుంచి వస్తుందా లోపల నుంచి వస్తుంది పై నుంచి కాదు ఇప్పుడు మీరు మీ గురువు చాలా గొప్ప గురువు గారండి మీరు ఆయనకు చాలా ప్రేమ గల శిష్యుడు నిద్రపోయారు తెలివి వచ్చింది ఈ తెలివి గురువు గారి దగ్గర నుంచి వస్తుందా మీ లోపల నుంచి వస్తుంది మీ లోపల నుంచి వస్తుంది గురువు గారు సరే ఆయనకు గొప్పవారి మహిమలు కూడా చేస్తారు అగ్నిహోత్రాల్లో దిగుతారు ఆకాశంలో దితుకుతారు ఏదో చేస్తారు సరే అదంతా కానివ్వండి మీరు తెలివి ఎక్కడి నుంచి వస్తుంది ఆయన నుంచి వస్తుందా మీ నుంచి మీ లోపల నుంచి వస్తుంది కాబట్టి శక్తిపాతం అంటే ఎక్కడి నుంచి వస్తుంది శక్తిపాతం మీ లోపల నుంచి లోపల నుంచి వచ్చేదాన్ని పాతం అనుకోవడం అధస్పాతం ఉన్న చోటే శక్తిపాతం ఉంటుంది అధస్పాతం అంటే క్రింద పండుతా శక్తిపాతం అంటే శక్తి పండుతా ఎక్కడైనా విద్యుత్ శక్తి తయారు చేస్తారు హైడ్రో ఎలక్ట్రిసిటీ దగ్గర అక్కడ శక్తి వస్తుంది శక్తి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అధస్పాతం నుంచి శక్తిపాతం వస్తుంది కాబట్టి అధస్పాతానికి శక్తిపాతం నుంచి ఏదో పొందుతుంది వస్తువు అది వేరే సంగతి కాబట్టి తెలివి లోపల నుంచి వస్తుంది కాబట్టి మీరు గొప్ప కృష్ణ భక్తులండి గొప్ప కృష్ణ భక్తులు హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే అలాగా నిరంతరం జపం చేసేటువంటి కృష్ణ భక్తులు మీకు నిద్రపోయారు తెలివి వచ్చింది ఈ దేవు ఎక్కడి నుంచి వచ్చింది గోలోకంలో ఉన్న కృష్ణ నుంచి దిగుతుందా మీ లోపల నుంచి వచ్చింది మీ లోపల నుంచి వస్తున్నాయా పై నుంచి అక్కడి నుంచి రాదు గురువు దగ్గర నుంచి రాదు ఇలా నెట్టి మీద చేపెడితే రాదు అవన్నీ కూడా ఉపయోగపడతాయి కానీ మొత్తం మీద తెలివి ఎప్పుడు వచ్చినా మీ లోపల నుంచి వస్తుంది ఇది మీరు పట్టుకోద్దు ఆ మాత్రం ఆత్మవిచారణ చేసుకోకపోతే మనం ఎందుకు పనికి వస్తాం కొద్ది నిలే ఖుదా చాలా మనం కొద్ది మిలే ఖుదామిలే తాను తాను అదే మహావాక్యం కొద్దు మిలే ఖుదామిలే మే ఫుదానులే అదే మహావక్ష్యం ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ప్రజ్ఞానమే బ్రహ్మను అనలేదు సంథింగ్ లైక్ దాట్ సంథింగ్ లైక్ దాట్ కుద్మే ఖుదానులే కాబట్టి తెలివి వచ్చింది ఈ తెలివి వచ్చిందంటే అర్థమేటో తెలుసునండి ఏ తెలివి ఎందు ఈ సకల జగత్తు ప్రకాశిస్తోందో ఆ తెలివి వచ్చింది అని అర్థం దీనికి రెండు సంస్కృత పదాలు రెండు ఇంగ్లీష్ పదాలు పెట్టుకున్నాం ఎందుకంటే మన పాఠానికి అవసరం ఉంటాయి తెలివి వచ్చింది తెలివి అంటే ఏదో తెలుసిన నుండి దేని వలన ఈ సకల జగత్తు భాషిస్తుందో అంటే ఏనేక్షతే శృణోతీదం జిఘ్రతి వ్యాకరోతిత స్వాత్వస్వాది విజానాతి అది తెలివి దానికి సంస్కృతంలో చేతనా అని పేరు అలా పెట్టుకోండి పేరు ఒకవేళ మీరు ఇంకొంచెం స్పష్టంగా ఉండాలనుకుంటే జాగ్రచేత అని కూడా పెట్టుకోండి ఇంగ్లీష్లో కాన్షియస్నెస్ అని పెట్టుకుంటే ఎందుకో తెలుసిన తెలివి వచ్చినప్పుడు యు ఆర్ కాన్షియస్ ఆఫ్ సౌండ్స్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ స్మ్యాజెస్ కాఫీ కాఫీ వాసన వస్తుంది పొద్దున్న నిద్రలేస్తూనే కాఫీ వాసన వస్తుంది ఆ కాఫీ సువాసన గుమలాడుతో రాగానే వీడు వెంటనే అంతగా నిద్ర లేవాలని అనుకోడు వెంటనే ఆ సువాసన ముక్కును పడగానే ఆ చలిగా ఉన్నందుకు కప్పుకున్న దుప్పటిని లాగే అవతలు పడేసి బుద్ధిమంతులా లేచి బాత్రూంలో వెళ్ళిపోయి పడుకో వేసుకుని ఐఎమ్ రెడీ అంటాడు ఆ ముక్కుతో తెలుసు అది దట్ ఈ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ద కాఫీ ఫ్లేవర్ దెన్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ద సాండ్స్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ద లైఫ్ తెలుగు వెలుగు వచ్చింది అని తెలుస్తూ ఉంటుంది కిటికీ చేసి చూడగానే ఓహో తెల్లారింది అని తెలుస్తూ ఉంటుంది అలాగే ఎవరైనా కాఫీ పెట్టేశారా తీసుకురండి అని మీరు మాట్లాడగలుగుతారు ఆ తెలివి వచ్చిన తర్వాత సో ఈ విధంగా మీకు యు ఆర్ కాన్షియస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ది ఎంటైర్ వరల్డ్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ అని చేతనే ఆ జాగ్రత్త చేతనికి మనం పేరు పెట్టుకున్నాం ఏమని కాన్షియస్నెస్ ఇంగ్లీష్ పేరు తెలుగులో చేతన సంస్కృతం సంస్కృతం అనండి తెలుగు అనండి ఇంగ్లీష్లో కాన్షియస్నెస్ అయితే ఈ తెలివి ఉందా వచ్చిందా వచ్చింది కదా వచ్చింది ఇప్పుడు ఈ బల్బులోకి ఎలక్ట్రిసిటీ వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఇది టూ ట్వంటీ దీని కెపాసిటీ టూ ట్వంటీ ఓల్డ్స్ ఇది ఎక్కడి మిలియన్ వోల్డ్స్ నుంచి వచ్చింది మిలియన్ వోల్డ్స్ పవర్ హౌస్ నుంచి వచ్చింది పవర్ హౌస్ నుంచి రావాలి లేకపోతే ఇది స్వతహాగా ఉండేదేం కాదు పవర్ హౌస్ నుంచి రావాలి కాబట్టి ఈ తెలివి ఎక్కడి నుంచి వచ్చిందో దాన్ని సంస్కృతంలో చైతన్యము అని పెట్టుకున్నాం అలా ఒక నామిన్క్లేషన్ పెట్టుకుందాం మనం మాట్లాడుకోవాలి కదా చూడండి సరిగ్గా అందరూ ఇదే భాష వాడాలి అని నేను అనటం లేదు నేను అంటలేదు నేను ఈ భాష వాడుతున్నాను నేనేదో కొత్తగా ఇప్పుడు వేదాంతం బోధించడానికి మొదలుపెట్టి నేను వాడుతున్నాను అని కూడా నేను అంటలేదు నేను పెద్దల వద్ద నేను నేర్చిన ఈ భాష నాకు నచ్చింది నేను ఇది వాడుతున్నాను అయితే అందరూ ఇలాగంటి భాష వాడాలనే భూలేదు కానీ తత్వం ఇదే ఉంటుంది తత్వంలో మార్పు ఉండదు భాష కొద్ది తోట అవ్వచ్చు ముఖ్యంగా ఇంగ్లీష్ అనువాదం చేసేప్పుడు అనువాదంలో భేదాలు ఉండొచ్చు సో ఈ జాగ్రత్త చేతన ఏది కలదో దాన్ని కాన్షియస్నెస్ అనుకున్నాము ఈ జాగ్రత్త చేతన ఎక్కడి నుంచి వచ్చిందో ఏదో ఒక మూల ధాతువు నుంచి వచ్చింది మూలం నుంచి వచ్చింది ఇప్పుడు కూరలో ఉప్పు ఉంది ఉప్పుగా ఉంది కూర అని అంటే కూరలోకి ఉప్పు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది సముద్రం నుంచి వచ్చింది ఆ రకంగా మీకు తెలివి వచ్చి రూపాలు తెలుస్తున్నాయి శబ్దాలు తెలుస్తున్నాయి అన్నీ తెలుస్తున్నాయి రుచులు తెలుస్తున్నాయి కానీ ఆ తెలివి ఆ జాగ్రత్త చేతన దాని మూలస్థానం ఒకటి ఉన్నది దాన్ని మూలస్రోపస్తు అంట ఇంగ్లీషులో సోర్స్ అని ఆ సోర్సు ఉంది ఇప్పుడు అందరూ ఏం చేస్తారంటే గంగోత్రికి వెళ్ళిపోతారు ఇప్పుడు గంగ కావాలనుకోండి కాశీ వెళ్ళచ్చు కదా లేదండి మూలానికి వెళ్ళాలి అంటే హుషి హరిద్వారు ఇంకా మూలానికి వెళ్ళాలి అంటే బదరి వెళ్ళు బదిలేనా కాదు గంగోత్రేమో గంగోత్రి వెళ్ళు ఇంకా మూలానికి వెళ్ళు గోముఖానికి వెళ్ళు ఇంకెక్కడికి మూలానికి వెళ్తాం అక్కడితో ఆఖరు అది గోముఖము అన్నది మూలము మూలస్థానము దట్ ఈస్ వే గంగా ఆరిజినేటెడ్ ఏమండి ఈ తెలుగు జాగ్రత్త చేతనం ఉంది చూసారా అది గంగయే ప్రవాహం ఎందుకంటే మీకు తెలివి వచ్చింది తెలివి వస్తే ఇప్పుడు టీవీలో ఏమవుతుందంటే అప్పుడప్పుడు అక్కడ ఏదో ప్రసాదంలో ఏదో తేడా వచ్చి ఆ బొమ్మ ఫ్రీజ్ అయిపోతుంది అదే ఉంటుంది ఆ ఉంటుంది ఇంకే ఉంటుంది ఎంతైనా మీరు చూసారా అలాగే క్రికెట్ ఆడుతుంటే వాడిలా అంటూ అక్కడ ఫ్రీజ్ అయిపోతుంది ఆ రన్ను కొట్టాడ అవుతాడా మీకు ఇంకేమీ తెలియదు అసలు ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది అదే ఉంటుంది ఓ ఐదు టీవీ కట్టేసి మళ్ళీ వెళ్ళి వచ్చి మళ్ళీ ఆన్ చేస్తే మళ్ళీ అదే ఉంటుంది అలా ఎప్పుడైనా చూసారా మీకు అలా అవుతుందా మీకు అలా ఉండలేదు మీకు అలా అవ్వట్లేదు మీరు లేవగానే కాఫీ వాసన అదే అలా ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయారనుకోండి కాఫీ వాసన ఇంత కాఫీ తాగడం కూడా ఉండదు అలా కాఫీ వాసనతో వెళ్ళిపోతారు అలా ఉంటుందా ఉండదు మీకు అలా ఆ ఫ్రీస్ ఉండదు అలా ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది కదా అలా ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది దీప పూజ స్వామించి చాలా వీడు దున్న ఒకదాన్ని చూశాడు దున్న రోడ్డు మీద వస్తున్నాం చూస్తున్నాడు దున్నం చూశాడు ఈ దున్న వచ్చి వెళ్ళిపోయింది తర్వాత గుర్రం వచ్చింది కానీ వీడు ఈ దున్న లోపల ఫిక్స్ అయిపోయింది అనుకోండి అప్పుడు వీడు అలా దున్నే చూస్తూ ఉంటాడు దున్న వెళ్ళిపోయింది గుర్రం వచ్చినా ఇంకా గుర్ర ఛాన్స్ ఉండదు ఎందుకని ఆ దున్న ఫిక్స్ అయిపోయింది అంట అలా ఎప్పుడైనా ఉంటుందా మీకు ప్రవాహం ఈ చేతన అన్నది కాన్షియస్నెస్ తీసే ఫ్లో ఆ ఫ్లో ఏముంటాయి ఇవి ఏది ఏది మీరు కాన్షియస్ అవుతూ ఉంటే అవన్నీ వస్తూ ఉంటాయి మీకు శబ్దాలు వినపడ్డాయి అనుకోండి ఇప్పుడు కాన్షియస్నెస్లో ఏమున్నాయి శబ్దాలు ఉన్నాయి శబ్దాలు పోయి రుచుల్లోకి వచ్చిందనుకోండి ఆ శబ్దాలు పోయి రుచులు వచ్చాయి రుచులు పోయి గంధం వచ్చింది గంధం పోయి ఆలోచనలు వచ్చాయి అది పోయి మాటలు వచ్చాయి అలాగా అలా పోతూ అది ఎలాగంటే గంగా ప్రవాసం వంటి కాశీపంచకంలో అనాది గంగా అని అన్నారు శంకరులు సాజ్ఞాన గంగా అంటా ఇదో అలా అంటారు ఈ చైతన్ ఈ చేతన ఈ కాన్షియస్నెస్ అది గంగా ప్రవాహం వంటిది ఎలా అయితే గంగా ప్రవాహానికి మూలస్రోతస్సు గోముఖం అనే పేరుతో మనం ఉన్నామో అలాగే ఇక్కడ కూడా ఈ తెలివి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఆ మూలధాతువు అది పరమాత్మ దానికే ఆత్మ అనిపించి కాబట్టి ఆత్మస్వరూ అదే నీ ఈ స్వరూపం నుండి తెలివి వస్తుంది తెలివిలో ఈ మనస్సు ఇంద్రియములు దేహము జగత్తు అది వరస సపోజ్ తెలివి వచ్చి మనస్సు ప్రకాశించలేదనుకోండి అప్పుడు జగత్తు ఉండదు ఇంద్రియాలు ఉండవు జగత్ దేహం ఉండదు జగత్తుండదు తెలివి వచ్చి మనస్సు ప్రకాశించి ఇంద్రియాలు ప్రకాశించి దేహం ప్రకాశించి జగత్తు ప్రకాశిస్తుంది ఆ తెలివిలో ఆ తెలివి ఎలా ప్రవాహ రూపంగా ఉంటుంది ఈ ప్రవాహ రూపమైన తెలివి ఏది గలదో ఇది ఏ మూల నుంచి వచ్చిందో ఆ మూలస్థానం కంటే భిన్నము కాదు అది దాని ప్రజ్ఞానం అదే అర్థం ప్రజ్ఞానం అంటే ఈ కాన్షియస్నెస్ మూలస్థానము ఆత్మ దానికి అవేర్నెస్ అని ఇంగ్లీష్లో పేరు పెట్టుకున్నాం అవేర్నెస్ అప్సల్యూట్ అని కూడా అనవచ్చు లేదంటే మీరు కాన్షియస్నెస్ అని అనాలన్నట్లయితే దిస్ ఈజ్ మేకింగ్ కాన్షియస్నెస్ దట్ ఈజ్ అప్సల్యూట్ కాన్షియస్నెస్ అనల్సి ఉంటుంది ఇంగ్లీష్లో సంస్కృతంలో తెలుగులో చేతన ఎన్నికొచ్చింది చైతన్యం నుండి వచ్చినది చేతన గంగా ప్రవాహం వంటిదైతే చైతన్యం గోముఖము వంటిది గ్లేషియర్ గోముఖం అంటే గ్లేషియర్ అది ఆ గ్లేషియర్ నుంచి వచ్చింది సో ఆ చైతన్యము ఇప్పుడు చూడండి ఈ ఈ కాన్షియస్నెస్ చూడండి చేతన చేతన ఎంతుంటుంది ఎంతుంటుంది అయ్యో చేతన ఇన్ ఏ వే ఇట్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ ఇన్చనెట్ ఎందుకో తెలుసునా ఆకాశం అంతా కూడా ఆ చేతనలోనే ప్రకాశిస్తూ ఉన్నది ఇప్పుడు మీ చేతన ఎంత ఉంటుందో నేను చెప్తా చూడండి ఇప్పుడు మీరు ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నారు కదా ఏమండి ఒక వంద మైడ్ పైకి వెళ్తే స్కై ఉంటుంది అక్కడ వెళ్ళిందా మీ చేతన వెళ్ళిందా వెళ్ళింది కదా ఇంకా పైకి వెళ్తే చంద్రుడు వస్తాడు ఇంకా కొన్ని కోట్ల పైకి వెళ్తే మార్స్ వస్తుంది ఇంకా కొన్ని కోట్ల మైళ్ళు పైకి వెళ్తే జూపిటర్ వస్తుంది మీ చేతన వెళ్తోంది కదా ఇంకా బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ మైల్స్ అలా వెళ్ళిపోతే మిల్కీవే గెలాక్సీ సెంటర్కి వెళ్తాం ఇంకా కొన్ని కోట్ల మైళ్ళు వెళ్తే ఇంకో గెలాక్సీ మీ చేతన వెళ్తుందా లేదా చూసారా మీ చేతన ఇన్ ఇట్ ఇట్ ఈజ్ ఇన్ఫినిట్ ఏమంటే కాన్షియస్నెస్ ఎవర్ ఫ్లోయింగ్ ఎవర్ చేంజింగ్ అదే ఇన్ఫినిట్ అయితే దాని ఆరిజిన్ ఓ ఇన్ఫినిట్ కానీ బాప్ హోతా దాన్ని ఏమంటానంటే ది ఇన్ఫినిట్యూడ్ ఆఫ్ ది ఇన్ఫినిట్ ఎందుకంటే నాలో ఓ కాన్షియస్నెస్ ఉంది మీలో కాన్షియస్నెస్ ఉంది ఎవరీ కాన్షియస్నెస్ ఈజ్ కైండ్ ఆఫ్ ఇన్ఫినిట్ సిక్స్ సోర్స్ ఈజ్ ది ఇన్ఫినిట్యూడ్ ఆఫ్ ది ఇన్ఫినిట్ అని వర్ణిస్తారు ఆత్మ అది దేవుడు అంటే ఓ టోటల్ లిమిట్ అయితే అవుతాడు తర్వాత మీ కాన్షియస్నెస్కి కాలము యొక్క పరిచ్ఛతం కూడా లేదు మీ కాన్షియస్నెస్కి ఎందుకంటే కాలాన్ని తెలుసుకునేదే మీ చైతన్యం మీ చేతన కాబట్టి అది కాలమునకు దేశమునకు అతీతమైనది ప్రజ్ఞానం ఎందుకంటే కాలాన్ని దేశాన్ని కూడా అది ప్రకాశింపజేస్తూ ఉంటుంది ఆ ప్రజ్ఞానములో మీరు బ్రహ్మని వెతకాలి నిజానికి బ్రహ్మంటే ఆ ప్రజ్ఞానం ఎక్కడి నుంచి పుట్టిందో అదే బ్రహ్మ అయితే ఇప్పుడు ఏవైతే రెండు ఉన్నాయే ఒకటి ప్రజ్ఞానము రెండు దీని సోర్సు బ్రహ్మ అని రెండు ఉన్నాయా అలాగా ఇప్పుడు గంగా ప్రవాహం వేరు గోముఖం వేరు ఉంటుందా ఈ గంగా ప్రవాహమే గోముఖ రూపంగా అక్కడ గోముఖ రూపంగా గ్లేషియర్ గోముఖం అంటే గ్లేషియర్ ఇండియాలో గోముఖం అంటారు విదేశాల్లో గ్లేషియర్ అని దానికి పేరు పెడతారు ఇండియాలో రెలిజియస్ లిటరేచర్ తోటి ముడి పెట్టుకుంటాయన్నీ కూడా సో ప్రతీదీ రిలిజియస్ లిటరేచర్తో ముడిపెడతారు ఇక్కడ ఇది రెలిజియస్ సొసైటీ కనుక తో ఆవు ఆవు నోరు అలాగంటే రెలిజియస్ ఫీలింగ్స్ దానికి చొప్పించి అదే ఉంది గోముఖం ఇట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ ది గ్లేషియర్ ఎండ్ పాయింట్ ఆఫ్ ది గ్లేషియర్ అది మీరు ఏ ముఖంలో కావాలంటే ఆ ముఖంలా కనపడుతుంది వాట్ ఎవర్ వే యు వా స్టీట్ ఇట్లా పియర్ పెట్టలేదు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే మంటలు వేస్తారు హోమం చేస్తే మంట వస్తుంది ఆ మంటలు అదిగో బాబా గారు కనుకుంటారు నీకు ఏది కావాలంటే అది కనపడుతుంది మంటలో కానీ పొగలో కానీ మంటని కానీ పొగని కానీ మీరు ఎలా కావాలంటే అలా చూడవచ్చు నాకు ఒకసారి మంటలో నాకు మా మిత్రుడు కనుకుంటాడు అలా నీకు ఏది కావాలంటే అది కనపడుతుందండి నీకు ఏది కావాలంటే ఒక ఆయన నా దగ్గరికి అర్జెంటుగా మహావేగంగా ఆవేశపడిపోతే వచ్చి చూడు స్వామి నా చేతిలో చూడండి ఆ ఏమిటి ఏమీ లేదు మామూలుగానే ఉంది కాదు సిలువ సిలువ చూడండి అని అప్పుడు పెన్నతో ఇలా గీచ్ సిలువ ఉంటుందా ఉండదా గీతంలో సిలువ ఉంటుందా ఉండదా మీరు ఏది కావాలంటే అదే కనపడుతుంది